నేను నాకు అది ఆ పోస్ట్ బాగా నచ్చింది నాకు అని పరమాత్మ ఆ గుర్రబండితో విధానం విజయ సారథి నామము వహించదను అన్నాడు ఆయన అలా నేను సారథిని అవుతానండి అన్నాడు అంతేగాని రథికుండా అవుతాను అలా చూడండి రథికుడు అయినప్పుడు ఆహా ఉండదు అందుకని వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే కరెక్ట్ అయినా ను కాకపోతే ఎటువంటి సారథి అవ్వాలి జ్ఞానమార్గ ప్రబోధకుడు అయినటువంటి సారథి కావాలి ఇప్పుడు మన వాళ్ళందరూ పాఠం బోధించే వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు ఈ బోధించే బోధాధికారులందరిలో బోధించగలిగే శక్తి ఆ పరమాత్మ వీళ్ళది కాదు పేరు శ్రీదేవ సుజేత లేకపోతే ఉత్తమాత్మ ప్రజ్ఞానాత్మ అన్న పేర్లు ఇవ్వండి ఈ ఎక్కడ ఉన్నాయండి బాబు ఇదంతా ఆరోపితం నిజమైందా కాకపోతే ఏమిటంటే వ్యావహారికంగా ఏదో నిన్ను అట్లా నిలబెట్టాలి కదా బొమ్మ నిలబెట్టాలి కదా ఆ బొమ్మ నిలబెడితే తప్ప కథ నడవదు కాబట్టి ఆ కథ నడపడం కోసం అని పెట్టిన బొమ్మలు అనమాట ఇట్లా జాగ్రత్తగా గుర్తుపట్టాలన్నమాట ఏది స్వరూప జ్ఞానం ఏది ఆరోపితం అంతకుమించి ఏముంది అక్కడ అని తేలిగ్గా తీసేసేది అనుకోండి అప్పుడు ఏమైపోయింది సులభమైపోయింది ధ్యారోప అపవాదంలో ఏది అధిష్టానము ఏది ఆరోపితము తెలుసుకుని ఆరోపితాన్ని అపవాదం చేస్తేనేమో అతీత దృష్టి అధిష్టానాన్ని కూడా అపవాదం చేస్తే రహిత దృష్టి ఈ దృష్టి భేదాన్ని స్పష్టంగా పట్టుకోవాలన్నా ఎందుకని ఆ పైదేమో రహితం చేస్తే దృగ్రహితం అది కూడా ఆరోపితమే వాస్తవాలు కాదు అది దాని దాన్ని తెచ్చి సరాసరి కింద పెట్టకూడదు దాన్ని తెచ్చి సరాసరి కింద పెట్టామనుకోండి ఏమైపోతుంది అమ్మ అంటే బ్రహ్మే కదా అమ్మ సత్యం ఎవరు కాదన్నారు ఎలా ఏ దృష్టితో అంటే అమ్మని ప్రధానంగా చెప్పామో బ్రహ్మని ప్రధానంగా చెప్పామా ఇప్పుడు బ్రహ్మనిష్టని ప్రధానంగా చెప్పి ఆ దృష్టితో చూసినప్పుడు అమ్మ బ్రహ్మైంది అమ్మని ప్రధానంగా చేసి అమ్మే బ్రహ్మని బ్రహ్మని అప్రధానం చేసామనుకోండి అప్పుడేమైంది అంటే అధిష్టానంగా బ్రహ్మమును పెట్టాలా అమ్మను పెట్టాలా ఇప్పుడు అమ్మన్నదేమో మరి వ్యవహారం కదా ఈ వ్యవహారంలో ఉన్నటువంటి అమ్మన్న పాత్రను బట్టుకెళ్ళి అధిష్టానంలో పెట్టి అధిష్టానంలో ఉన్న బ్రహ్మముని తెచ్చి ఆరోపితంలోకి తెచ్చామనుకోండి అప్పుడేమైంది అంత విపరీత జ్ఞానం వచ్చేస్తుంది సో కాబట్టి ఈ ఏది ఆరోపితమో ఏది అధిష్టానమో చక్కగా గుర్తుపట్టడం రావాలి అందుకని ఇంతసేపు ఈ శ్లోకాల మీద ఈ మధ్యలో ఇరవయో శ్లోకాలు ఇరవై ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఎందుకు ఇంతసేపు చెప్తున్నామంటే అసలు ఆరోపించే లక్షణం నాకు ఎందుకు వచ్చిందండి వీళ్ళ ఈ గొడవ లేకపోతే అసలు నేను హాయిగానే ఉంటా కదా ఆ ఈశ్వరుడు ఆ పరమాత్మ నన్ను సృష్టించేటప్పుడు ఈ ఆరోపించే శక్తిని అసలు నాకు ఎందుకు ఇవ్వాలి ఇది ఎవ గొడవలేదు అసలు అన్నాం అనుకో అప్పుడు నీకు విజ్ఞానమయ కోశం ఎలా వికసిస్తుంది అంటే విజ్ఞానమయ కోశ వికాసమంతా ఆరోపితంచేతే ఉన్నది ఆ విజ్ఞానమయ కోశ వికాసం అనేటటువంటి ఆరోపిత లక్షణం ద్వారా అది వికసించకపోతే నువ్వెప్పటికీ పరమాత్మను తెలుసుకోలేవు ్రాహ్యం అతీంద్రియం ఈ ఆరోపితం వలన నేను అతీంద్రియాన్ని గుర్తించగలిగే శక్తి వస్తుంది కాబట్టి పరమాత్మ నీకు మేలే చేశాడు చాలా మంది అంటుంటారు ఆ దేవుడు ఇట్టా ఎందుకు సృష్టించాలండి వీడికి దేవుడి కంటే తెలివితేటెక్కున్నట్టు అందుకని అవి అధిక్షేపం లాభం లేదనమాట పెద్దల ఏడల గురువుల ఏడల ఈశ్వరుని ఎడల అధిక్షేపం వహించేటటువంటి వాడు ఎప్పటికైనా భంగపడక తప్పదు విద్యా వినయ సంపన్నీ బ్రాహ్మణే గవిహస్తిని పండితాహ సమదర్శన సమదర్శన ఉన్నవాడే పండితుడు అనిపించుకుంటాడు కాని పూర్వపరపక్షాలలో ఏదో ఒక పక్షాన్ని స్వీకరించి వాదించేటటువంటి వాడు పండితుడు కాడు అందుకని జాగ్రత్తగా నువ్వు రెండింటినీ విచారించి ఏది సత్యము ఏది సత్తో ఆ సత్ దర్శనమును పొంది సన్నిష్ఠను పొందు అంతేగాని ఆకాశం నల్లగా ఉందని ఒకడు ఆకాశం నేలంగా ఉందని ఒకడు ఇద్దరు లాయర్లు వాదించుకున్నారనుకోండి ఏం చేద్దాం దానికి వర్ణం లేదు నాయన అనేది సత్యం చదవండి అసత్యము సత్యముగా గోచరించు స్థితి విక్షేపము అంటే అయిపోయింది చెప్పేశాం మొత్తం అంతా నువ్వు ఇవాళ ఏం చదువుతావో ఆ పాఠం అంతా చెప్పేసానయ్యా చదివేసి అజ్ఞానముచే ఆవరణ కలుగగా కల్పిత జ్ఞానముచే విక్షేప విక్షేపము జరిగింది అంతే అన్ని ఆవరణాలు చెప్పేసాం మనం జీవుడు ఆవరణ చెప్పేశాం ఆత్మనే ఆవరణ చెప్పేశాం బ్రహ్మమనే ఆవరణ చెప్పేసాం పరమనే ఆవరణ గొడవ అని చెప్పేసి నాలుగు స్థాయిలలో ఈ ఆవరణ వలన ఆ విక్షేపం సంకల్పం కలుగుతుంది జీవుడి స్థాయిలో సంకల్పం అంటేనేమో త్రిపుటికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన గొడవ అంతా వస్తుంది ఆత్మన్నాం అనుకోండి ఆత్మ దగ్గర ఆత్మసాక్షిగా ఉండేటువంటి